పరిశుద్ధ ప్రేమల దేవ కృపణి దేవా ప్రభానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత అళలియ రజ పరిశుద్ధ ఒక సర్వశక్తి మంతుల సర్వాధికారునికి వందనములు తండ్రి జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి దేవాయసు ప్రభా దేవారాత్రుల ప్రభా కంటిపా వల్లే మీరు ప్రభా మన దాచి కాపాడిన గొప్ప దేవానికి వందనాలు ప్రభా దేవాయసు ప్రభా ప్రార్థిస్తున్న కదండి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభా ఏసియా నీకేస్తకే వందరంలో తండ్రి దేవాయేసు ప్రభా మరి ఎంతో మంది కూడా ప్రభా ఈ కాలంలో కూడా ప్రభా ఎక్కడ చూసినా కానీ ప్రభ గలిబిలి దేవాయసు ప్రభ ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ప్రభ ఎంతో మంది ప్రభ నష్టపోతున్నారు తండ్రి వరణందరి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి నీ యొక్క పరిశుద్ధతలో ప్రభ మా ముద్రించుకున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవాయేసూ ప్రభ మీ యొక్క కృప మీ యొక్క కనికరము మా పట్లకు మరించని ప్రభా ఏకే వందనంలో కృతజ్ఞతలు తండ్రి దేవ యేసు ప్రభా మరి బ్రదర్స్ ప్రభా మీ యొక్క స్వాత ప్రకటన చేయడానికి ప్రభా దేవ వాళ్ళు వెళ్ళిన కూడా ప్రభావ వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలం వాళ్ళకి స్వాధీనపరచని అదే రీతిగా ప్రభా వాళ్ళు ఏ ఏరియాలో అయితే అడుగు పెడుతున్న ప్రభా ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఈవిల్ స్పిరిట్స్ ఏజుక్రి నామంలో క్యాన్సిల్ అయిపోను ఇంకా కామన్ ఏజుకృస్తున్న నామంలో దేవ మీరాత్మకరం శరిగించండి నీ యొక్క పరిశుద్ధాత్మ తోడు వారికి కూర్చొని ప్రభా నీ యొక్క దూతల్ని కాపుదలగా దండి ఏ డోస్ కళ కనపడకుండా నీ యొక్క రెక్క కింద భద్రపరుచుకొని ప్రభా ఎంతమంది బ్రదర్స్ కుటుంబ ఉన్నారో ప్రభా వారినంతా నీ కృపలో జ్ఞాపకం వారి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత జత నింపని వారి కుటుంబంలో కూడా ప్రభా వారి ఇంటి చుట్టులో కూడా ప్రభా యొక్క రక్షణ కవచం వేసి పెట్టండి ప్రభా దేవ ప్రతి వారిని ఎక్కువ ప్రజ్ఞాపకం చేసుకోండి దేవా ఏసు ప్రభా మరి ఎక్కడ చూసినా కానీ ప్రభా రకరకాల రోగాల చేత ఎంతో మంది పీడింపబడుతున్నారు కాబట్టి ప్రభా వారిని కూడా ప్రభా తిక్కు ప్రజ్ఞాపకం చేసుకొని మీ సన్నిధికి నడిపించండి వారికి కూడా ప్రభా ప్రతి పేద కూడా ప్రభాని యొక్క సువాత వారికి అందబడాలా ప్రతి రోగం నుంచి ప్రతి పిడ బిడ్డలు పొందాలా ప్రభా ఏసే నీరే సహాయం చేసి ప్రభా ప్రతి వారి తిరిగి దర్శించి మాట్లాడండి ఎక్కా రజానికి స్తోత్రం ఎక్కి అవన్నీ తండ్రి దేవాసు ప్రభ మరి ఎంతమంది అయితే ప్రభ రాలేని పరిస్థితిలో ఉన్నారో ప్రభ వారిని కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవాయేసి వచ్చిన ప్రతి బిడ్డని మీరు పని వాళ్ళ సేవ జీవితం కూడా ప్రభ ఫలిభరితని దయచేంతండి ఏసీ అని కుంగళతండి దేవాయసు మరి పాట ద్వారా మీరు మయమ పొందని మీరు మాతో మాట్లాడి మా రిటర్న్ మేము సరిదిద్దుకునేలాగాతండి ఏసీ సాయం చేయండి ముందుకు నడిపించండి అని యొక్క మేము లోబడి నడుచుకోవాలండి దేవాయత్ ప్రభ సమయం లేదంటున్నారు ప్రభ నీ యొక్క రాకడ సమయం ఎంత త్వరలో ఉంది కాబట్టి ప్రభ మేమందరం సిద్ధమైన మంచు కలిగి ప్రభ విశ్వాసంలో మేము స్థిరమైన మంచు కలిగి మేము నడుచుకునే మాకు సాయం అనుగ్రహించండి ప్రభ మరి నీ యొక్క పరిశుద్ధత్మ తోడే ఉండే మాకు నడిపించి మరి ఆది అంతం ప్రభ మీరే తోడే నడిపిస్తారని ఏ సుక్రీస్తున్న నామంలో ప్రార్థనం తండ్రి ఆమె సిస్టర్ ఇవాళ నేనే పాడత పాట నీలోనే ఆనందం నా దీవాని లోనే నాకు జీవం నీలో ఆనందం నా దీవాని లోనే నాకు జీవం నిన్నా నేడు నిరంతరం మారనిదేవా నిన్నా నేడు మారని దేవా నిరంతరం మారనిదేవాదకినా నేదయ కడానందం నిసన్నిధిలోకం గడిపినా నా హృదయం నా హృదయం pongenu ee lokam oka mayani telisukunnanu edi na sontam kadanukunnanu ee lokam oka mayani telisukunnanu ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుణ్ణి నేనేగా నా కొరకైని నిరీక్షించిన తండ్రి నాయసు తప్పిపోయిన కుమారుణ్ణి నేనేగా నా కొరకై నిరీక్షించిన తండ్రి నాయసు ఈ లోకమంతా నీ నుదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధి లోక క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను నీ ప్రేమ ఏ ప్రేమకు సాటి కాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా నీ ప్రేమ ఏ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీ దేశ నన్ను మరువని ప్రేమా నీ దయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీ దేశ ఈ లోకం అంత నీ నువ్వెదకినా నాకు లేదయ్య ఎక్కడా ఆనందం నీ సన్నిధి లోక క్షణం గడిపిన నా నాహృదయం నా నాహృదయం పొంగిను నీల ఆనందం నా దేవా నే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలో నాకు జీవం నిన్నా నెడు నిరంతరం మారనిదేవా నిన్నా నెడు నిరంతర మారనిదేవా ఈ లోకంత నేను వెదకినా నా కులేదయ్య ఎక్కడా ఆనందం ని సన్నిధి లోక క్షణం గడిపిన నా హృదయం నిండేను నా హృదయం పొంగెను ప్రైజ్ దలాడ్ అందరికీ ఈ రోజు మనకు శాంతమ్మ సిస్టర్ వాక్యం అందిస్తారు సిస్టర్ వాక్యం షేర్ చేసుకోండి అందరికీ ప్రైజ్లాడ్ ప్రైజ్ దలాడ్ ప్రార్థు స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభావ పరిషుతుడా గొప్పదేవా మహాదనుడ మహోన్నతుడా చర్యకారుడ ఆత్మకాలు చేయ శనికి వంద నాలుగు స్థితిలో వస్తే ఉత్తరాలు నాయన లేకపోతే తండ్రి పరిశుద్ధుడానికి వంద నాలుగు ఇచ్చిన కొరపం బట్టి మీకు వంద నాలుగు స్థితిలో వస్తే ఉత్తరాలు నాయన పరిశుద్ధ ఆత్మ దేవానికి మీరు ఇచ్చిన కొరప కొరకే వంద నాలుగు ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవ అలా యొక్క సమయం మాకు ఇచ్చినందుకు మీకు స్థితులు ఒక సమయంలోకంలో లేకుండా ఉన్న తండ్రి ఇంతవరకు ఆయన సజీవంలో సజీవంలో భద్రపరిచి మీకు పొలములు భద్రపరిచి మీరు మాకు ఇచ్చిన ఇద్దరిత్ర నాకు రుతులు చెల్లించుకుంటున్నారు తండ్రి గొప్ప దేవానికి వందనాలు ప్రభావ నా ఆలోచన నా తలంపులన్నీ కొట్టిపోయండి పరిశుద్ధాత్మ దేవ మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవ మీ ఆత్మ నడిపింపదాయి చేయండి తండ్రి మీరే మాట్లాడండి మా ప్రతి ఒక్కరిని కూడా మీరు మాట్లాడండి ఇంకా జాయింట్ కావాల్సిన బిడ్డలందరూ రావాల ప్రభావ మీరే సహాయం చేయండి తండ్రి అయ్యా తండ్రి మేము తండ్రి మీ వాక్యాల మాకు బయటకు వచ్చని మీరే మాతో మాట్లాడమని ఏం సుక్రీస్తున్నాము అన్న ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మేస్త కార్యము మొదటి అధ్యాయము ఎనిమిదో వర్షం సాదుకుని పరిశుద్ధాత్మ అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యర్షలేములోనూ యూదయ సమర్య దేశం నాకు సాక్షుల తమరియ యూదయ తమరియ దేశ దేశం అంతటను వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది మీరు పరిశుద్ధాత్మ కోసం పనిపెట్టుకొని ఉండండి ఆ పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు బుధి అంతంలో వరకు మీరు నాకు సాక్షులై మీరు నాకు సాక్షిలై ఉంటారని దేవుడు మాట్లాడుతుండు అయితే వీళ్ళు పరిశుద్ధాత్మ కోసం కనిపెడుతుండ్రు పరిశుద్ధాత్మ మన మీరు వచ్చినప్పుడు మనకేమొస్తుందంటే శక్తి బలము మహాశక్తి బలము మనకు పరిశుద్ధాత్మ పొందినప్పుడు వచ్చింది అయితే పశుధాత్మ పొందిన వాళ్ళు ఎలాంటి కార్యాలు చేసిందో మనం చూసుకున్నాము సంసం నేనికి దేవుని ఆత్మ బలంగా రాగా ఆయన ఏం చేసిందంటే సింహము ఎదురుగా వచ్చిందంట ఆయనకు సింహము ఆయనని సంపటానికి వస్తే ఆయన సింహాన్ని దౌడ సింహాన్ని రెండు చేతులతో పట్టుకొని సీల్ చేసిండు న్యాయాధిపతులు పద్నాలుగో అధ్యాయం ఐదో వచనంలో అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాత్కు పోయి తిమ్నాత్ ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొథమసింహము అతని ఎతటికి బొబ్బరించు వచ్చాను ఎగోవా ఎగోవ ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను మేకపిల్లను చీల్చినట్లు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చాను అతడు తాను చేసినది తన కంటితోనైనాను తల్లితోనైనాను చెప్పలేదు సంసోను తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకి పోతున్నాడు తిమ్నాథు ద్రాక్ష వరకు వచ్చినప్పుడు కొథమ సింహము ఆయన మీదికి బొబ్బరించుకుంటా వచ్చిందంట ఆ కొమము సింహము ఆయన మీదకి వచ్చేలాకే దేవుని ఆత్మ సంసోన్ మీదకి బలంగా వచ్చేలాకే మేక పిల్లలు చీల్చినట్టు ఆ సింహాన్ని సంసోలు సినిమాన్ని సీల్ చేసిండు ఆయన చేతిలో ఏమి లేకపోయినా కూడా దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయనకు అంత శక్తి అంత బలం ఆయనకు వచ్చింది అంత శక్తి ఆయనకు వచ్చింది కాబట్టి ఆ సినిమాన్ని మేకపిల్లని చీల్చినట్టు ఆయన సీల్ చేసిండు అయితే ఇంకొక దగ్గర సంసోను కూడా ఆయన చేతిలో ఏమి లేదంట చేతిలో పచ్చి దవడ ఎముకతో వెయ్యి మందిని చంపినట్టు మనం చూస్తున్నాం అప్పు న్యాయాధిపతులు పదిహేను అధ్యాయంలో కూడా అక్కడ పదిహేను అధ్యాయము పదహారు వచనంలా అంటాడు అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకలను కనుక్కొని చెయ్యాచి పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపాను అప్పుడు సంసం మీకి దేవుని ఆత్మ బలంగా వచ్చింది దేవుని కోసం దేవుడు ఇస్రాయల్ ప్రజల రక్షణ కొరకు సంసన్ను పెట్టిండు ఈయన మీదకి దేవుని ఆయన పుట్టిని మొదలుకొను నాజీరు చేయబడిండు ఆయన నెత్తి మినకి మంగళకత్తి రాలేదు ఆయన పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు ఆయన భావ శక్తి బలం వచ్చింది శత్రువులు ఆయన మీదకి వచ్చేసరికి ఆయన దేవుని ఆత్మ ఆయన మీదకి బలంగా వచ్చేసరికి గాడిద పచ్చిదవడ ఎముక తీసుకొని దాంతో వెయ్యి మందిని జానిపి మనం విషయాల కూడా చూస్తాము ఎన్నిక వాడు ఒకడు వెయ్యి మందిని ఒకడు వెయ్యి మందిని ఒకడు వెయ్యి మంది అవుతారని దేవుడు మా అక్కడ యూ గ్రంథంలో కూడా మనము చూస్తాం అయితే దేవుని ఆత్మ బలంగా సంసో నీనికి వచ్చింది కాబట్టి అదే ఆయన సొంత శక్తితోనైతే ఆయన చేయలేడు ఎప్పుడు దేవుని శక్తి పొందుకున్నాడో దేవుని ఆత్మ బలంగా ఎప్పుడు సంసో మీకు వచ్చిందో సంసోను గొప్ప కార్యాలు చేయగలిగిందో ఆ సింహాన్ని చేల్చగలిగిందో జీవసినట్టు సింహ చీల్చగలిగిండు దేవుని ఆత్మ పొందుకున్నాడు కాబట్టి వెయ్యి మందిని సంపలిగిన అంత శక్తి సంసంత వచ్చింది అయితే మొదటి సాండి గ్రహం పదిహేడో అధ్యాయము దిద్ర కొంచెం చదువు మొదటి సమయాలు పదిహేడు అధ్యాయము ముప్పై నాలుగు అయితే ఇక్కడ దావిదులు గురించి దావిదు మహారాజు గురించి చూస్తున్నాము దావిడు చిన్నపిల్లడు అయినప్పుడు ఆయన తల్లి ఆయన తండ్రి ఏమంటాడంటే మీ అన్నోలు యుద్ధ రంగంలో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని తిని పండాలు గోధుమలు అవి వేయించి కొన్ని ఆహార తినే ఆహారాలు అన్నలకి ఇచ్చి అన్నలు ఎలా ఉన్నారో చూసి చూసిరమ్మని ఆయనను గావికుని పంపిస్తే అక్కడ యుద్ధం జరుగుతా ఉంటది అయితే అక్కడ గొలి అత్త ఏం చేస్తుంటాడంటే దేవుని బిడ్డల్ని తిరస్కరిస్తుంటాడు అక్కడ దేవుని బిడ్డల్ని దూషిస్తూ ఉంటాడు ఇక్కడ దావిడొచ్చి చూస్తుంటాడు అందరిని అడుగుతుంటాడు ఇక్కడ ఏం జరుగుతుంది ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ఆ సంసోను తొలి అటు దేవుని గురించి దూషిస్తుంటే దావికి రోషం వస్తుంది జీవం గల దేవుణ్ణి ఈ పిలిపిస్తుడు ఎంతటి వాడు అని చెప్పి యుద్ధం చేస్తే గొల్లికను చంపితే ఏమొస్తుంది అనంటే ఆయన బహుమానం కొరకు ఆశింపడు కానీ శివంగల దేవుని దూషిస్తుంటే కావిడికి ఎక్కడ రోషం వస్తుంది అయితే ఇక్కడ ఏమంటున్నంటే నేను యుద్ధం చేస్తాను గొల్్యాకును నేను చంపుతానని అక్కడున్న అధికారులతో చెప్తుంటే అక్కడున్న వాళ్ళతో సైనికులతో చెప్తుంటే అలాంటూ నువ్వు పిల్లాడువు కదా నువ్వు ఎలా యుద్ధం చేస్తావు ఇంత పెద్ద పెద్ద సైనికులు ఉన్నారు పెద్ద పెద్ద గొప్ప గొప్ప బలవంతులు ఉన్నారు వాళ్ళతోనే గాటం లేదు వాళ్ళే భయపడి గజ గజగజ అడుగుతున్నారు మరి నువ్వెలా ఇంత చిన్న బాలుడువి నువ్వెలా చేయగలవు అని అంటే ఇక్కడ అక్కడ దావిడు చెప్తున్నాడు అందుకు దావీతో ఇట్ల మీ దాసుడు మీ దాసు నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాల్చుండగా కాయిచుండ సింహములను ఎదుక వచ్చి మందలలో ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి నోటి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి అది నా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి నీ దాసుడనైన నేను ఆ సింహములను ఎలుకబంటిని చంపితేనే జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిప్స్తిడు వాటిలో ఒకదాని వలి అగుననియో సింహం యొక్క బలం ఎలుకబంటి యొక్క బలం నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిప్స్తిని చేతుల నుండి కూడాను నన్ను తప్పించు విడిపించునని చెప్పాను అందుకు సౌలు కొమ్ము యహోవ నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో నేను అయితే దావీదు అంటున్నాడు నేను అడవిలో నా గొర్రెలను నా తండ్రి యొక్క గొర్రెలను నేను కాస్తుంటే సింహం మర్చి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోతుంటే నేను దాన్ని పట్టుకొని తరిమి తరిమి దాన్ని పట్టుకొని దాన్ని చీల్చి దాని నోట్ల నుంచి ఆ గొర్రెపిల్లను నేను విడిపించినాను అది నామీదికి రాగా దాన్ని ఘట్టం పట్టుకొని దాన్ని ఏం చేసిండే చీల్ చేసిండ రెండుగా అతని కొట్టి సంపితిని నీ దాసుడనైన ఆ సింహము సింహము ఎలుకబంటి నామీనికి వచ్చినప్పుడు దానిని చంపినాను అజీవము గల దేవుని సైన్యము తిరస్కరించిన ఈ ఫిలిప్సుడు ఎంతటి వాడు సున్నతి లేని ఈ పిలిప్సుడు ఎంతటి వాడు ఆ పిలిప్సు చేతిలో నుంచి ఆయన నన్ను రక్షించను ఆ పిలిస్తని చేతులు కూడాను నన్ను విడిపించినని చెప్పాడు అప్పుడు సౌలు ఏమంటుందంటే పోయి అంటు యుద్ధం చేయాలంటే ఆయన చేతుల పెద్ద పెద్ద సైనికులు గొప్ప ఇస్రాయల్ సైనికులందరూ కూడా ఆ గొరియాతును చూసి భయపడతా ఎవరు యుద్ధం చేయడానికి ముందుకు రారు మీరు పిలిప్స్ మా అందరితో మీరు యుద్ధం చేయద్దు ఈ యొక్క గొలియాతుని మీరు చంపితే మా పిలిప్స్థీలు అందరిని ఓడించినట్లే వాళ్ళు శాటింపేస్తుంటే వాళ్ళు సైన్యం భయపడి సౌలు అయితే పోయి లోపల పోయి బయటికి రాడు సైన్యం భయపడి వణుకుతుంటాడు దేవుని ఆత్మ సావిధిను అక్కడికి తీసుకెళ్ళింది దేవుని ఆత్మ అక్కడికి దావిడని తీసుకెళ్ళినప్పుడు అది చేతిలో ఏమి లేదు దావిడంటాడు రోషంతో ఈ జీవం గల దేవుని దూషించటకు ఈ సున్నతి ఫిలిప్సుడు ఎంతటి వాడు సింహ బలం నుండియో ఎలుకబంటి బలం నన్ను తప్పించిన దేవుడు వాళ్ళని ఎలా ఆ సింహాన్ని ఎలుకబంటిని ఎలా చంపినాను ఈ గొల్లాపు కూడా నా చేతిలో అలా అవుతాడు అని చెప్పి ఎంతో రోషంతో యుద్ధం చేస్తాడు అయితే ఆయన బడిశ రాయి తీసుకొని ఆ నుకి మేడ కొట్టగానే ఆయన బోర్ల పడతాడు ఎంతో గొప్ప గొప్ప సైనికులు చేయలేని పనిని చిన్న బాలుడు దావేడు యుద్ధము చేస్తాడు ఆ యుద్ధం ఎవరు చేసిండే దేవుడే యుద్ధము చేసిండు అందుకే మనము ఇప్పుడు దేవుడు అంటాడు శక్తి చేత కాదు నేను బలముతోనూ నా ఆత్మ ద్వారా ఈ కార్యము జరిగిస్తాననే దేవుడి వాక్యము మనకి తెలుస్తుంది అయితే దేవుడు ఏవో ఆత్మాశ్రాలిలో దేవుడు ఉన్నాడని నలభై ఏళ్ళు అంటాడు అప్పుడు ఎహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించి వాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మను మా చేతికి అప్పగించనని చెప్పను ఫిలిప్సుడు లేచి దావిదును కలియుటకై అతన్ని ఎదుర్కొనగా దావిదు ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుపోయి తన సంచులలో చేయవేసి అందులో రాయి తీసి వడిసేలలో విసిరి ఆ ఫిలిప్స్ని నుట కొట్టాను ఆ రాయి వాణిని నువచ్చినందున వాడు నేలను కోర్ల పడాను దావీ మీద దావీదు వడిసెలలో రాయి తీసుకొని ఆ రాయ క్రీస్తు అనే అంటాడు కదా క్రీస్తు అనే బండ మీద మీరు కట్టుకున్నారు యుద్ధము యహోవాది చిన్న పాలుడి చేతికి అంత పెద్ద గొల్యాతుని దేవుడు అప్పగించిడు యుద్ధము యోగో అది కాని కానీ దేవుని పరిశుద్ధ ఆత్మ పొందుకున్నప్పుడు వాళ్ళు ఈ లోకానికి విచిత్రంగా ఉంటారు ప్రత్యేకంగా ఉంటారు దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయగలరు ఇక్కడ గావిధి కూడా చిన్న పిల్లోని కూడా దేవుడు అంత పెద్ద గొలియాతుని చంపటానికి పిలుస్తే నివరించడానికి దేవుడు దేవుడు శక్తి ఇచ్చిండు అయితే మనం మనం కూడా దేవుని శక్తిని పొందుకుంటే మోసమా కాను పద్నాలుగు అధ్యాయంలో కూడా పద్నాలుగు పదిహేనులో కూడా అంటాడు మోసే అక్కడ వెనుక చూస్తే సైన్యం ఉంటుంది ముందు చూసే సముద్రం ఉంటుంది అక్కడ మోసే కూడా సాగలేకపోతాడు మోషే దేవునికి మొర పెడుతుంటాడు మోసే ఎందుకు నాకు మొర పెడుతున్నావు నీ చేతిలో ఏముందంటే నా చేతిలో కర్రుంది ప్రభా అని అంటే అది సముద్రం మీద చాపు అంటే సముద్రం రెండు పాయలుగా అయిపోతుంది మనకి ఏసునామం ఉంది కాబట్టి దేవుని ఆత్మ పొందిన వాళ్ళు కూడా ఎవరైనా కూడా వాళ్ళు గొప్ప కార్యాలు దేవుని కొరకు గొప్ప కార్యాలు దేవుని కొరకు చేస్తారు ఫిబ్రవరికి రాసిన పత్రిక అయితే యేసు ప్రభు కూడా మార్కు వార్త ఆరు అధ్యాయము మార్క్స్ వార్త ఆరు అధ్యాయము ఒకటో వచనంలో అంటాడు ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిది విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించాను అనేకులు ఆయన బోధవిని విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది ఇతని చేతుల ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి మరియు ఇతడు మరియా కుమారుడు కాడ అతడు ఇతడు యాకోబు యోష యోధ సీమోన వారు సహోదరులు గడ్లవారు కాదా అతని సహోదరులు మనలందరూ మనతో కూడా ఉన్నవారు వారు అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతర పడేది అయితే సుప్రభు యోధ నదిలో బాపిసం తీసుకున్నప్పుడు ఆయన పావురం మలే ఆయన మీద నిలిచింది కాబట్టి ఆయన బోధ ఎట్లా ఉందంటే ఆయన ఆశ్చర్య ఆశ్చర్యకరంగా ఉంది ఆయన బోధ అయితే శాస్త్రులు పది చేయలందరూ అక్కడున్న జన సమూహం అంతా విభ్రాంతి పొందుతున్నారు ఈ జ్ఞానము ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశంకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిది విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజం బోధ బోధింప ఆరంభించాను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి యేసుప్రభు కూడా పశుధాత్మ పొందుకున్నప్పుడు బోధించినప్పుడు జనులు ఆశ్చర్యపడుతున్నారు ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను అతనికి ఇయబడిన ఈ జ్ఞానం ఎట్టిది ఇతని చేతులు చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయిచున్నవి ఇదేమి ఇతడు మరియా కుమారుడు కాడా ఇతడు యాకోబు ఏసే యుదాసీమోన్ అని వారు సహోదరులు కారా మనతోటి ఉన్న వాళ్ళు కారా ఈయనకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది అని కేసుప్రభును కూడా వాళ్ళు ఆశ్చర్యపోతుండ్రు యేసు ప్రభు కూడా మనకు సాదృశ్యంగా ఆయన యోద్ధా నదిలో బాక్టీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురమ్మలే ఆయన మీదకి ఆయన ఎంతో శక్తి ఆయన దేవుడే దేవుడు అయినా మనకు మాదిరిగా ఉండుటకు దేవుడు చూపించిండు పరిశుద్ధాత్మ శక్తి ఆయనలో ఉంది కాబట్టి ఆయన బోధకు జనాలందరూ ఆశ్చర్యపడిండు ఈ జ్ఞానం ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది అని మనం మన మనల్ని కూడా మనం వెళ్తుంటే మన దృష్టి కూడా చాలా మంది ఆశ్చర్యంగా చూస్తారు వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు వీళ్ళు మనుషులలో కలవరు వీళ్ళు సపరేట్ గా ఉంటారు ఎవరితో సహాసం చేయరు వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు వీళ్ళు ప్రత్యేకంగా చేస్తారు వీళ్ళు సపరేట్ గా ఉంటారు అని మనం మనం వెళ్తున్నా కూడా మనల్ని కూడా ఇంతగా వస్తారు ఎప్పుడు ఆత్మ మనం పొందుకుంటామో మన దూట విన్న వాళ్ళు కూడా ఆశ్చర్యము కలుగుతుంటది ఫిబ్రవేలకు రాసిన యేసు ప్రభుకి అంత జ్ఞానం తెలివినిచ్చు ఆత్మ ఇంద్ర నిగ్రహం గల ఆత్మ అది కాదేశ అరణ్యం కదిలించడాను కీర్తన ఫిబ్రవేల్కి రాసిన పత్రిక చదువు బ్రదర్ మూడు అధ్యాయము ఒకటవచ్చును హిందులన హిందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొని దానికి ఇస్తుంది సార్ ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకునిన దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన ఏసు మీద లక్ష్యం ఉంచుడి దేవుని ఇల్లు అంతట్లో మోషన్గా ఉంటాను ప్రతి ఇల్లును ఎందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన్న దానికి అప్వస్తునుడును ప్రధాన యాజకుడనైన ఏసు మీద లక్ష్యం ఉంచిది ప్రధాన యాజకుడైన వేసు మీద లక్ష్య ముంచుడి దేవుని ఇల్లు అంతలో మోసే నమ్మకముగా ఉండేను మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టువాడు దేవుడే అయితే మోసే ఎలా దేవునికి నమ్మకంగా ఉన్నాడు ఆ దేవుడికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి సమస్తము ఆ ఇల్లు కట్టబడింది ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను సమస్తమును కట్టిన దేవుడే ఇంటి దానిని కట్టిన వాడెక్కడ ఘనత నందునట్లు ఎక్కువ మహిమకు అరుగుడుగా పెంచబడేను అయితే క్రీస్తు కుమారుడ ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుద తుదమటుకు స్థిరంగా చేపట్టినలా మనమే ఆ ఇల్లు యేసుక్రీస్తుల మనము నమ్మకంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు కుమారుడేవి ఆయన ఇంటి మీద ఆయన నమ్మకంగా ఉన్నాడు దేవుని కుమారుడిగా ఈ కాబట్టి తండ్రి తండ్రి ఏ పని అయితే చెప్పిండో ఆ పనులన్నీ చేస్తున్నాడు ఆయన దేవుని పండి అంతట్లో కూడా ఆయన ఎలా ఉన్నాడంటే నమ్మకంగా వేస్తూ ప్రభు తండ్రి ఆయనే కుమారుడు ఆయన కానీ కుమారుడుగా ఈ లోకానికి వచ్చిండు కాబట్టి నేను తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినాను ఆయన కుమారుడు ఉండి కూడా నమ్మకంగా ఉండేను ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుడముట్టకు మనము స్థిరంగా చేపట్టి నేడలా మనమే ఆయన ఇల్లు దేవుని ఇల్లు మనమేనంట ఆయన శిరస్ ఉన్నాడు మనము ఆయన సంఘం ఆయన షేరుగమై ఉన్నాము అయితే రోహన్స్ వార్త ఆరోధ్యాయము ఏమో స్వత ఆరో అధ్యయము అరవై మూడో వర్షంలో ఆత్మయే జీవింపజేయచ్చున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయ్యో జీవమునై ఉన్నవి కానీ దేవుని మాటలు అంటే ఆత్మే దేవుని ఆత్మే జీవింపజేస్తుంది మనల్ని కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటాడు అందుకే ఆ పోస్త పౌలు అంటాడు మొదటి తి మొతికి రాసిన నా పరుగు ఎడముట్టిచ్చి తిని నా నేను కాపాడుకుంటుని మంచి పోరాటం నేను పోరాడినాను అంటాడు అయితే మనము ఎహోవా దేవుడి కొరకు మనం నిలబడినప్పుడు మనము ఆయన ఇళ్ళు మనమేనంట మనల్ని దేవుడు ఆయన తలగా మనకు ఉన్నాడు శరీరంగా మనము ఆయనకు ఉన్నాం అదే హిబ్రయిల్కి రాసిన పత్రిక ఆరోధ్యాయము పదకొండ వర్షం మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని కోలి నడుచుకునున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ సంపూర్ణ నిమిత్తమును మీరు ఇది కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాడు దేవుళ్ళు మనము వెనుకబడద్దని మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను విశ్వాసం చేతను ఓర్పు చేతను చెప్పిన వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి మీ నిరీక్షణ సంపూర్ణ నిమిత్తము మనము ఇంకా మనము సంపూర్ణతలో మన నిరీక్షణ సంపూర్ణ వరకు ఇది మనం చూపించిన విశ్వాసము లాస్ట్ వరకు మనము దేవుళ్ళ కనపరచాలంట మనము లాస్ట్ వరకు దేవుని విశ్వాసంలో మనము మనము ఉండాలన్నమాట అయితే ఇక్కడ నూకా నూకా పదో అధ్యాయము స్వార్థ పదే అధ్యాయము ఇరవై ఐదో అక్షరంలో ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యోధ కూడా నిత్య జీవనకు వారసుడు చేయవలనని ఆయనను శోధించు అడిగాను అందుకన ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది నీవేమి చదువుతున్నావని ఆయనను అడగగా అతడు నీ దేవుడు అయిన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒక ఆయన వచ్చి యేసు ప్రభును అడుగుతున్నాడు నిత్య జీవునకు వారసు నేనేం చేయాల ప్రభ అనని దేవుణ్ణి అడుగుతుంటే ఆయనను శోధిస్తున్నాడు అందుకైనా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ధర్మశాస్త్రం ఏమి రాయబడి ఉన్నది నీవేం చదువుతున్నావు వలన ఆయన అడుగగా ఆయన నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నువ్వు పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలను నిన్ను నీ పొరుగు అని నీ ప్రేమింపవలన నీయు నీవు సరిగా ఉత్తరం ఇచ్చి చేయము అప్పుడు జీవించేదో అతనితో చెప్పాను అంటునుడు ఏసర వాళ్ళు నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాల నీ పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి ప్రేమించాలా నిన్ను నీ పొరుగు అని అని రాయబడి ఉన్నది నువ్వు అలాగ చేస్తే నువ్వు జీవిస్తావు నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చి చేయము అప్పుడు జీవించేదావు అని చెప్పాడు అయితే అతడు నీతిమంతుడైనట్లు కనపరుచుకొని గోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని ఏసునడిగాను అందుకు ఏసు ఇట్లా నేను ఒక మనుషుడు ఎరుషిదేవు నుండి ఎరిగో పట్టణముకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను ఆరు అతని బట్టలను దోచుకొని అతన్ని కొట్టి కొరడాలతో విడిచిపోయి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుచు అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను అలాగనే లేవీయుడు ఆ చోటుకు వచ్చి చూసి పక్కగా పోయాను అయితే ఒక సమర్యుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి అతన్ని వాహనం మీద ఎక్కించి ఒక పుటకూలివాణి ఇంటికి తీసుకొని పోయి పరామర్శించను మరుసనా మరునాడు ఒకడు రెండు దేనారములు తీసి ఆ పూట కూలి వానికిచ్చి అతన్ని పరామర్శించము నీకి నీకు ఇంకేమైనా నువ్వు ఖర్చు చేసినడు నేను మరలా వచ్చినప్పుడు అది నీకు ఇచ్చేదనని అతనితో చెప్పాను దొంగల చేతులు చిక్కబడిన వాడికి ముగ్గురులో ఎవరు పొరుగువాడనని నీకు తోచున్నది అని వేసి అడుగగా అతని మీద జాలి వాడే అనేను అందుకు వేసు నీవు నువ్వు వెళ్ళి అలాగు చేయమని చెప్పాను ఇక్కడ వేసు ప్రభు ఒకనం చెప్తున్నాడు ఇందువలే నీ పొరుగువాడిని ప్రేమించు అని రాయబడి ఉన్నదని చెప్పాను రాయబడి ఉంది కదా అని ఆయనకు ధర్మశాస్త్ర ఉపదేశకుడికి చెప్తుంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటుండు నా పొరుగువాడు ఎవరు ప్రభా అన్నప్పుడు అక్కడ ఒక ఉపమానము చెప్తున్నాడు ఒక మనుషుడు ఎరుసలేము నుంచి ఎరిగోకు పోతుడు ఎరుసలేము అంటే దేవుని ఇంటి నుంచి ఎరిగో అంటే సపితమైన ఊరికి పోతున్నాడు దేవుడి నుంచి తొలగి ఎరిగో పట్టణానికి పోతే అక్కడ ఏమవుతుండ దొంగలు ఆయనని దోచుకున్నారు ఆయన కొన ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయిండు అయితే అక్కడ ఒక పరిసయుడు వస్తున్నాడు ఆయన చూసి పక్కకు వెళ్ళిపోయిండు మళ్ళీ ఒక లేవీడు కూడా వచ్చి చూస్తున్నాడు ఆ పడి ఉన్నాడు చూస్తున్నాడు ఆయన మీద ఎవరు జాలి పడతలేరు ఈయన కొన ఊరిలో ఉన్నాడు ఆయన ఆ పడి ఉన్న ఆయన మీద ఆ కూడా లేవీలు అంటే లేవీలు అంటే దేవునికి పరిచర్య చేసేవాళ్ళు అక్కడ యాజికులుగా ఉండేవాళ్ళు ఆయన కూడా చూస్తున్నాడు ఆ కూడా చూసి పక్కకు నాకెందుకు వచ్చింది అని ఆయన మెదలకుండా ఆయన పక్క వెళ్ళిపోయిండు అయితే ఒక సమరీడు వచ్చిండు ఆయన పడి ఉన్న చోటు చూసి చూసి ఆయన మీద జాలి పడి ఆయన గాయాలు కట్టి గాడిద మీద ఎక్కించుకొని ఇంటి వాళ్ళకి తీసుకుపోయి రెండు నాణ్యాలు ఇచ్చి ఈనని పరామర్శించండి ఇంకా ఏమైనా ఖర్చు పెడితే నేను తిరిగిస్తానని ఆయనకు ఆయన పట్ల జాగ్రత్తలు తీసుకొని ఆయన బావు చేసిండు అయితే పడుతుంది ముగ్గురులో ఎవరు పొరుగువాడంటే ఎవరైతే జాలి పడినరో వాళ్ళే పొరుగువారిని ప్రేమించిండడు అయితే ఆ పొరుగువాడంటే రక్షణ పొందని వాళ్ళు ఎందరో ఉన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళ ఎడలా మనము జాలి కలిగి వాళ్ళతో జాలిగా జాలి కలిగి మనం వాళ్ళ ఎడలా వాళ్ళ మీద కనికర పడాలని ఇక్కడ వాళ్ళకు శువార్త చెప్పాలని సహాయం చేయాలా వాళ్ళు కూడా దేవుళ్ళకు వాళ్ళు దొంగల చేతులు చిక్కిండ్రంటే సాతన్ చేతుల్లో చిక్కిన వాళ్ళు చిక్కిండ్రు కాబట్టి వాళ్ళ గురించి మనం దారంతో ప్రార్థన చేయాలా వాళ్ళకు శువార్త చెప్పాలా అప్పుడే మనం నిన్ను వల్ల ని పొరుగు అని దేవుడు మనకు ఇక్కడ వాక్యం ద్వారా మనము చూస్తున్నాం యు కాకుండా అధ్యయ ఐదో వచ్చిన మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ తన స్నేహితుని ఎద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా ఎద్దకు వచ్చి ఉన్నాడు నేను అతనికి పెట్టుటకు నా దగ్గర నా యద్ద ఏమీ లేదని చెప్పినాడలా అతడు లోపల నుండి నన్ను తొందర తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితులైన లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును మీలో పదమూడు అధ్యాలో పరలోకం మీ తండ్రి తన అడుగు వారికి ఎంతో నిత్యముగా అనుగ్రహించును అయితే ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు మనం ఎలా దేవుణ్ణి అడగాలంటే ఒక స్నేహితుడు ఆయన అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడికి అడిగి ఇంకో స్నేహితుడు వచ్చిండు స్నేహితుడ నాకు మూడు రోట్లు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేసి నా దగ్గరకు వచ్చిండు అతని దగ్గర పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పితే అందుకు ఆయన ఏమంటున్నంటే నన్ను తొందర పెట్టద్దు తలుపు వేసి ఉంది నా చిన్నపిల్లలు నాతో ఉన్నారు నేను లేచి ఇవ్వలేనని ఆయనకి చెప్తుంటే ఆయన పోతలేడు అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టి మూడు రొట్లు నాకు ఇయ్యంటే ఆయన విసుక్కుంటున్నాడు నా స్నేహితులు ఉన్నాడు ఆయన పెట్టండి నా దగ్గర ఏం లేదు మూడు రొట్లు బదిలీయాలని అడుగుతుంటే ఆయన ఏమంటున్నాంటే చిన్నపిల్లలు నా దగ్గర ఉన్నారు నేను లేచి ఇయ్యలేనంటే ఈయన మాత్రము పోవటం లేదు ఆయన సిగ్గుమాలిని మాటి మాటికి అడుగుతనే ఉన్నాడంట అతడు తన స్నేహితులైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట లేచి అతనికి కావాల్సిన ఇచ్చును అని మీతో చెబుతున్నాను అటువలే మీరును అడుగుడి దేవుని దగ్గర మనం పశుధాత్మను అడిగితే దేవుడు తప్పకుండా మన పశుదాత్మతో నింపుతాడు ఒక్క దావీదు చిన్న బాలుడు అంత సైన్యాన్ని అంత పిలిప్స్సుని కవులు చేతి దావిదు చేతికి అప్పజెప్పిండు దేవుడు ఎప్పుడంటే పశుదాత్మ శక్తి పొందిండు ఆయన బలము పొందుకున్నాడు కాబట్టి అంత ఫిలిప్స్ని ఓడించగలిండు దేవుని కొరకు సాక్షిగా నిలబడగలిగిండు మన పశుద్ధ ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం కూడా ఎంతో శక్తిని మనము పొందుకుంటాం ఆయనలో ఆత్మ ఫలాలు మనము ఫలిస్తాం ఆ దావిదు దావిదు సంశను కూడా ఆయన మీదికి సింహము బొబ్బరించుకుంటూ వస్తే ఆయన పారిపోలేదు ఆ సింహాన్ని ఏం చేసిండే చీల్ అంత శక్తి మనకు పది పరిశుద్ధాత్మ పొందితే ఆ దేవుడు అంత శక్తి మనకు ఇస్తాడు మనము హగ్గయ్య హగ్గై హగ్గై రెండో అధ్యాయము మొదటిని చదువుకున్నాం ఏడవ నెల ఇరువది ఒకటవ దినమున యహోవాకు ప్రవక్తి అగు అగ్గయ్యకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు యూద దేశపు అధికారి కుమారుడైన జరుబేగులతోనూ ప్రధాన యాజకుడైన యహో యహో యహోజాతకు కుమారుడైన యహోష్వాతోనూ శేషించిన జనులతో ఇట్లను కాలమున ఈ మందిరమును కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది దానితో అది ఎందున పోలినది కాదని తోచుచున్నది కదా అయినను యహోవా ఆగ్నేచ్చినదేమనగా జరుబాబేలు ధైర్యం తెచ్చుకోము ప్రధాన యాజకుడ యహోజకు కుమారుడైన యహోశవా ధైర్యం తెచ్చుకోము ఉన్న సమస్త జనులార ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యంలో అధిపత్యగు యోవాకు మీరు ఈ మా వాళ్ళతో ప్రత్యక్షమై సెలవు ఇచ్చిన యూదా దేశపు అధికార్యగు శల్తీయలను చూసిన జరుబాగోలు యగోయా కుమారుడైన యహోశువతో అక్కడున్న శేషించిన వారు ఆయన శ్రేష్టమైన బిడ్డలతో ఇలాగ చెప్తున్నాడు పూర్వకాలమున మీరు ఈ మందిరాన్ని చూసిండ్రు దాని మహిమ మీరు దాని మహిమను చూసిండ్రు దాని ఆ మహిమతో దానికి సరి ఏది కూడా లేదని మీరు చూసిండ్రు కదా ఈ మందిరం మహిమ మరి దేనికి కూడా సాటి కాదని ఈ మహిమ ఈ మందిరంలో కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు అట్టి వారికి అది ఎట్టిదిగా కనబడుచున్నది దానితో ఇది ఎందుకు పోలినది కాదని తోచుచున్నది కదా అంత సాటి అయినది ఏది లేదంటున్నాడు ఆయనను యహోశలోచినదేమనగా జోలి భాగ్యులు ధైర్యం తెచ్చుకోము ప్రధాన యాజకుడు యహో కుమారుడైన యహోశివ ధైర్యం తెచ్చుకోనము దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని పని జరిగించిడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యంలోకి అధిపతి ఎవోవాకు నేను ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి మరియు సైన్యములకు అతిపతి ఎవో ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశముని భూమిని సముద్రమును నేలను నేను కంపెంపజేద్దును అయితే దేవుడు అంటున్నాడు మీరు ఐగుప్త దేశము అంటే పాపంలో పాపంలో నుంచి దేవుడు మనల్ని విడిపించిడు మీరు ఐగుప్త దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి మరియు సైన్యములకు అధిపతి అగు ఎగోవా సెలవు ఇచ్చినదేమనగా నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్య జనులందరూ యొక్క ఇష్ట తేవడును నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యములకు అధిపతి అగు ఎగోవాకు అంటారు ఎగోవ కూడా దేవుడు కదిలిస్తాడు అన్య జనులందరినీ కదిలి కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులన్నీ తేవడను నేను ఈ మందిరమును మహిమతో నింపదును ఇదే ఇదే సైన్యంలో అధిపతి అగు యహోవాకు వెండి నాది బంగారు నాది ఇదే సైన్యంలో అధిపతి యహోవాకు ఈ కడవరి మందిరం యొక్క మహిమ ముడిపట్టి మందిరం యొక్క మహిమను మించినని సైన్యలకు అధిపత్యవు యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే కడవరి మందిరం యొక్క మహిమ మొదటి మందిరం యొక్క మహిమను మించుతుందంట అంటే లా అప్పుడున్న అభిషేకం సౌరు మీదకు వచ్చిన అభిషేకం సంసం వచ్చిన అభిషేకం వాళ్ళు పొందిన అభిషేకం కంటే కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు ఎక్కువ అవుతుందని చెప్తున్నాడు కడవరి కడవరి వర్ష కడవరి కాలపు మందిరం యొక్క మహిమ కంటే మహి కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం కంటే మునుపున్న మందిరము యొక్క మహిమ కంటే ఇప్పుడు ఇంకా మించుతుందంట దేవుని పరిశుద్ధాత్మ మునుపుణ ఇప్పుడు ఇంకా ఎక్కువ మహిమతో దేవుడు మనల్ని నింపుతాడంట మందిరం అంటే దేవుని మందిరము మన మనమే కాబట్టి దేవుడు మునిపించిన పరిశుద్ధ ఆత్మ కంటే కూడా ఇంకా మనకి ఎక్కువ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట అయితే అప్పసులో పేతురు కూడా అక్కడ దేవాలయానికి శృంగారమని దేవాలయం వెళ్ళినప్పుడు అక్కడ కుంటి పుట్టినప్పటి నుంచి కుంటి పిక్షగాడు అక్కడ కూర్చొని ఉంటాడు పేతురు యోహాన్ని ఇద్దరు దేవుని మందిరంలోకి పోయి ప్రార్థన చేయటం వాళ్ళ ముఖాలు పరిశుద్ధాత్మ పొందుకుంటారు కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషంగా ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ భిక్ష గారు చూస్తున్నాడు వీళ్ళు ఎంతో దేవుడు వీళ్ళకి ఏదో గొప్ప కార్యం చేసిండు అందుకు వీళ్ళు ఎంత సంతోషంగా ఉండరు వీళ్ళు కాడ నాకు ఎక్కువ ధనం దొరికిద్ది వీళ్ళు నాకు బాగా పైసలు ఇస్తారని వాళ్ళ వైపు చూసి వాళ్ళ వైపే చూస్తున్నాడు అయితే పేతు యోగానేమంటే వెండి బంగారములు మా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను ఏసుక్రీస్తు లేమంలో లేచి నడువు అంటే వాడు దిగ్గున లేచి నడిచిండు లేదు దిగ్గున లేచి నడిచిండు దేవుణ్ణి మహిమపరిచిండ అది కడవరి కాలపు మందిరం యొక్క మహిమ కంటే మునుపటి ఇప్పుడు కడవరి కాలపు మహిమ మించునది కాబట్టి ది పేదలు యోహను ఇంకా గొప్ప కార్యాలు దేవుని కొరకు వాళ్ళు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిండు దేవుని ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి పని దేవుని పని జరిగించిడి అనే దేవుని వాక్యంతో మనము చూసుకుంటున్నాము దేవుడు దేవుని ఆత్మ మన మధ్య ఉండదు కాబట్టి మనము భయపడదు దేవుని శక్తిని పొందుకొని ఆయన సువార్త మనము ప్రకటించిన సువార్త మనం ప్రకటించాల అయితే ఇక్కడ లాస్ట్ గా యోన గురించి మనం చూసుకుంటున్నాం యోన దేవుని స్వార్థ ప్రేవుని స్వార్థ ప్రకటించకపోతే యోన భయపడిండు దేవుని ఆయన ఎందుకు ఆయన భయపడిండో లేకపోతే వినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పమని యోనకు దేవుడు చెప్తే ఆయన ద్రాక్షసి పట్టణానికి వెళ్ళింది అక్కడ వెళ్ళటానికి మరి ఆయనకి అక్కడ జనాలు చూసి నినివి అంటే మహాపట్టణం కాబట్టి పెద్ద పట్టణం పెద్ద సిటీ కాబట్టి అక్కడ మీరు పాపంలో ఉన్నారు మీరు పాపంలో విడిచి బయటికి రండి దేవుడు నలభై దినాలు దేశాన్నంతా పాడు చేస్తాడని నాశనం చేయబోతున్నాడని చెప్తే వీళ్ళను కొడతా అనుకున్నాడో భయపడి లేకపోతే దేవుని దేవుని దేవుడి పని దేవుడే చూసుకుంటాడలే ఆయన బిడ్డలను ఆయనే రక్షించుకుంటాడలే ఆయన బిడ్డలు ఆ దేశాన్ని రక్షిస్తాడలే అని ఈయన ఆలోచించిండో కానీ ఆయన తార్చిస్తూ పట్టణానికి పారిపోయిండు అయితే ఎప్పుడైతే ఆయన దేవుడు మాటకు లోబడకుండా తారశీసి పట్టణానికి పోయిండ సముద్రంలో గొప్ప తుఫాన్ వచ్చింది గొప్ప తుఫాన్ వచ్చి అంతా సముద్రం అంతా అల్లకొలం అయితే ఇక్కడ ఆయన మంచిగా నిద్రపోతుంటే ఆయన అక్కడ ఓడ నడిపే వాళ్ళు వచ్చి నని లేపుతారు నీ నిద్రపోతున్న నీకేం వచ్చింది లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి మనమంతా నశించిపోతున్నాం అంటే అప్పుడు యోనాకు తెలిసిపోతుంది ఈ ఆపత ఈ యొక్క విపత్తు నాకుండానే వచ్చింది కాబట్టి మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమంటే వాళ్ళు ఎత్తి సముద్రంలో పడేస్తారు పడేస్తే అక్కడ చేప మింగుతుంది చేప కడుపులో ఎన్నో ఇబ్బందులు పడుతుంటాడు యోన మూడు రోజులు చేప కడుపులో ఉంటాడు ఆయన అనుకుని ఉండొచ్చు నేను దేవుని మాటని ఇనివే పట్టణానికి వస్తు వార్త ప్రకటిస్తుంటే ఈ బాధ తప్పుతుంది కదా ప్రభా కడుపులో ఆ చేప అటు ఇటు తిరగలేక ఒక చేపడ ఆహారం తినకున్న మూడు రోజులు ఫాస్టింగ్ చేసింది ఆ కడుపులో ముళ్ళు అని గుచ్చుకుంటుండు చేప కడుపు అంటే ఎంతో మురికి ఎంతో ఇదిగా ఉంటది అంత అంత అంత శ్రమ యోన అనుభవించిండు మూడో అక్కడ సముద్ర కోపం నుంచి యహోవాకు ప్రార్థన చేస్తున్నాడు మళ్ళీ నేను నీ పశుద్ధాలయం తట్టు చూడాలా నీ అనని నన్ను బ్రతికించే ప్రగవాన్ అని దేవునికి మళ్ళీ తిరిగి మళ్ళీ క్షమాపణ అడుగుతున్నాడు అడిగినప్పుడు దేవుడు మీద జారి మూడో రోజు ఆయనని కక్కి వేస్తారా మాసరం మా చాబా ఆయనను కక్కి వేసినప్పుడు అప్పుడు నీవే పట్టణానికి ఆయన మూడు దినాలు అంత ప్రయాణం అంత పెద్ద పట్టణము ఆయన ఒక్కరోజు ప్రయాణం చేసి సువార్త చెప్తున్నప్పుడు జనులందరూ విని చిన్న మొదలుకొని పెద్ద వరకు అందరూ గోనే పట్టు కట్టుకుంటారట కట్టుకొని ఉపవాసం ఉండి పశువులు కానీ మనుషులు కానీ ఎవరు ఆహారం తీసుకోలే ఈ వార్త రాజు ఇని ఆయన కూడా సింహాసనం దిగి సింహాసనం దిగొచ్చి ఆయన కూడా ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు నివే పట్టణాన్ని రక్షించిండు అయితే దేవుని సువార్త ప్రగ అపసరమైన సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ మనుషుల చేతిలో పట్టకంటే దేవుని చేతిలో పట్టంకా చాలా దూరం కాబట్టి పాపం యోన ఎంతో సముద్ర గర్భంలో ఎంతో ఇబ్బందులు పడ్డాడు తర్వాత పోయి నినివే పట్టణానికి సువార్త ప్రకటిస్తే ఇనివే పట్టణము దేవుడు నీవే పట్టణాన్ని దేవుడు రక్షిస్తాడు అయితే ఆయన కోపం యోనాకి కోపం వచ్చి అంటాడు నేను బతుకుట కంటే చచ్చటం నేను అనుకున్న ప్రభాన్న దేశంలో నేను ఉండగా నేను అనుకున్నా నీ ప్రజలను రక్షించుకుంటావు ఎట్లయినా నువ్వు నీ ప్రజలను నువ్వు రక్షించుకుంటావని నాకు తెలుసు అందుకే నేను తాసి పట్టునాను పోయినానంటే దేవునికి కావాలా ప్రకటించే వాళ్ళు కావాలని దేవుడు విషయ గ్రంథంలో కూడా ఎవరిని పంపేదను నా నిమిత్తము ఎవడు పోవును అని నా నిమిత్తము ఎవ నేను ఎవరిని పంపేదను నా నిమిత్తము ఎవడు పోవుతా అవునంటే అప్పుడు యశ అంటుడు నిన్న నన్ను పంప ప్రభ నేను వెళ్తానని దేవుడు ఆయన నోట్ ఆయన నోట్లో దేవుడి మాటలు కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి కాబట్టి అక్కడ ఆరాధన జరుగుతుంది విషయ కడమ పునాదులు కదిలిపోయినాయి అంటారు విషయ రాజైన ఉజ్జీయ మృతినందిన సంవత్సరం నా అత్యున్నత సింహాసనం ప్రభు ఆసనుడే ఉండగా నేను చూసేది ఆయన చక్కాయాంసులు దేవాలయమును నిండుకోను ఆయనకు పైగా శరాబులు నిలిచి ఒక్కొక్కరికి ఆదేశ రెక్కలు నేను ప్రతి రెండు రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచు నేను సైన్యములకు అధిపత్యవి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేర్చున్నది వారి కంఠ స్వరము వలన గడమ పుమ్మలు గడమ గడప గమ్మముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా అయ్యో ఇక్కడ దేవునికి గొప్ప ఆరాధన జరుగుతుంది ఆయన దేవుని యొక్క దర్శనం చూస్తున్నాడు దేవుని చూస్తున్నాడు ప్రభు ఆసురుడే ఉండగా ప్రభు నేను ప్రభు సింహాసనం ముందు ఆసురుడే ఉండగా నేను చచ్చుకుని ఆయన అంచులు సక్కాయ అంచులు దేవాలయంను నిండుకొని ఉండేను పైగా శరాబులు ఆయనకు పైగా శరాబులు నిలిచి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు లేను ప్రతి వాడు రెండిటితో ఎగురుతున్నారు రెండుతో ముఖమును కప్పుకుంటున్నారు రెండు రెక్కలతో తన ముఖమును రెండు రెండిటితో తన కాళ్ళును కప్పుకొని రెండిటితో ఎగురుతున్నారు సైన్యములకు అధిపత్యకు యహో ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు ముఖాన్ని కప్పుకుంటున్నారు శరీరం మొత్తం కప్పుకొని మన దేవుని పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతి గొప్ప స్వరంతో దేవుణ్ణి ఆరాధిస్తే కడమ పునా పునాదులు దేవుడు దిగొచ్చిండు అక్కడ గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయించినది వారి కంఠ స్వరము వలన గడప గడపకు గుమ్మముల పునాదుల కదలేను మందిరము మహిమతో నిండిందంట దేవుని ఎప్పుడు స్థుతించి ఆరాధిస్తుంటే దేవుని మహిమ అక్కడ దిగిందే అప్పుడు దేవుడు దిగుతున్నాడు అయ్యో దేవుని మహిమతో మందిరము ధూపం చేత నిండింది దేవుని మహిమ దిగింది నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదల పెదవులు గల జనుల మధ్యలో నివసించి నేను అశించి తిని రాజును సైన్యములకు అధిపతి ఎవోవాను నేను కనులారో చూసి తిని అనుకుంటుంది అప్పుడు శరాబులలో ఒకడు తను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన ని కారుతో తీసిన ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి ఇది నీ పెదవులకు తగిలేను కనుక అది తగి ఈ పాపము ప్రాయచిత్తమాయను దేవుడు ఆయన కారుతో తీసిన అంటే ఆయన పరిశుద్ధ అగ్నితో దేవుడు నింపుతున్నాడు ఆయన అగ్ని ఆయన పెదవులకు తగిలిచ్చింది కాబట్టి ఇప్పుడు తు, నీ పాపముకు తు ప్రాయచిత్తమంది అందుకన్నాడు ఒకడు నీటి వలనను ఆత్మ వలనను జన్మించాల పరిశుద్ధ అక్కడ యోగం కూడా నేను నీళ్ళలో మీకు బాప్తి ఇస్తున్నాను నా వెనుక వచ్చి వాడు నీళ్ళలోనూ అగ్నితో మీకు బాప్తిసము ఇస్తాడని ఇక్కడ కూడా ఆయన నోటికి అగ్ని నిప్పు తీసిన నిప్పును చేత పట్టుకొని వచ్చి ఎగిరి వచ్చి నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపములకు నీ దోషములు తొలగిపోయానను అప్పుడు నేను ఎవని పంపేదను ఎవడు మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని అంతటే నేను చిత్తగించవు నేనున్నాను నన్ను పంపు మనగా అందుకు ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్టాను వారు నిత్యం మీరు నిత్యం విణచుందరు కానీ నిత్యము చూచు చందరు కానీ తెలుసుకొన కుందరు మీ వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముల గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు వాళ్ళు జనుల హృదయము పొగు చేసి వారు చెవులు మందపరిచి వారు కన్నులు మూహించి ఊహించమని చెప్పాను దేవుని దేవుడు లోకానికి చెబుతున్నాడు నేను ఎవరిని పంపుతాను ఎవరు నా నిమిత్తం పోతాను నేను వెళ్తాను బ్రబా అన్నప్పుడు దేవుడు ఆయన్ని అగ్నితో మనము దేవుని యొక్క దర్శనం చూస్తుండే దేవుడు ఆయన ఆత్మతో మహిమతో నింపినట్టు మనము విషయ గ్రంథంలో చూస్తున్నాడు వీళ్ళు దేవుని కొరకు ఎంతో ప్రకాశించిండ్రు దేవుని దగ్గరికి అనేక ఆత్మలను నడిపించిండ్రు ఆ పోస్ మొదటి కోరింది పత్తిలకు పరిచర్య నానా విధాలుగా ఉంది కాబట్టి ప్రకటించేవారు ప్రకటించలో హెచ్చరించేవాడు హెచ్చరించే వాక్యములు ఎవరు కాల్ కాల్ చేస్తారు ఎవరు పని వాళ్ళు దేవుడు మన ఆత్మ మన మధ్య ఉంది కాబట్టి దేనికి మీరు భయపడద్దు పని జరిగించు ఆయన ఆత్మ మన మధ్య ఉంది కాబట్టి మనము దేనికి భయపడకుండా మనము దేవుని సేవ మనము చేయాలని దేవుడు వాక్యం మనకు చెప్తుంది అయితే నినివే పట్టణానికి కూడా ఎంతో మంది స్టేవకు వెళ్ళలేదు ఒక్క యోనానే వెళ్ళిండు ఒక్క యోనానే ఆ ఒక్క యోనా వెళ్ళి ఆ ప్రకటన చేస్తే నినివే పట్టణానికి దేవుడు మారు ఇచ్చిండు ఇక్కడ ఒక్క దావి చేతికి అంత మహా సైన్యాన్ని దేవుడు ఫిలిప్స్తిన్లు అందరినీ దేవుడు ఇస్రాయల్ ప్రజలకు దేవుడు అప్ప చెప్పిన దావిని చేతికి దేవుడు ఇచ్చిండు సంసోను కూడా దేవుడు ఆత్మ చేత నింపబడినప్పుడు ఒక్క సంసోను ఆయన కళ్ళు పీకేసినప్పుడు మొదటి పొందుకున్న దానికి శక్తి కంటే కూడా ఎక్కువ శక్తి పొందుకున్నాడంట ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఈ శత్రువుల మీద నన్ను పగ తీర్చుకొని ప్రభాని దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ ఆయనకు శక్తిని ఇచ్చిండు ముందు చంపిన వాళ్ళకంటే ఎక్కువ ఎక్కువ చంపిండు ఆయన శత్రువులను అయితే దేవుడు ఫస్ట్ ఆత్మ మా శక్తి పొందుతాం కానీ దేవుని శక్తి పొందుతామంట న్యూట సమర్య దేశం కూడా మనం ఆయనకు సాక్షులుగా మీరు ఉంటారు అనే అపుష్ల కార్యంలో చూస్తున్నాం దేవుని శక్తి మనకు వస్తే దేవుని గొప్ప కార్యాలు దేవుని కొరకు దేవుని బిడ్డలు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారంట ఈ వాక్యము దేవుడు దీవించిన తర్వాత ఆమెన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేర్ చేస్తా సార్ ప్రేర్ చేయండి స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్పదేవాసేయానికి వందనాలు సూత్ర స్తోత్రాలు నాయన దయగలిగిన తండ్రి ప్రేమ గల ఏసేయానికి వందనాలు ప్రభా కృపా కనికరం గల తండ్రి నీ కృప చేత రక్షించుకున్నావు తండ్రి అయ్యా తండ్రి అయ్యా చిన్న మంద భయపడుకుని అంటున్నావు ప్రభా ఈ లోకంలో ప్రభా తండీ అయాన్ని ఆత్మ పొందిన వారే ప్రభా గొప్ప కార్యాలు చేయగలరు ప్రభా పరిశుద్ధాత్మ శక్తి చేత కాదు బలంతో కాదు ప్రభా అయాన్ని ఆత్మ ద్వారా కార్యం జరిగించే దేవుడు ప్రభా అండి ఇంకేంటి ఎంత సరీ వాక్యం దానిస్తున్నాం ప్రభావ మా అందరూ దాలో నీ వాక్యం ముద్రించే నీ పక్షి దాత్మ మేము పొందుకోవాలా నీ కొరక గొప్ప కార్యం చేయాలా ప్రభా నీ సాక్షులుగా మేము ఉండాలా ప్రభా వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రభా నువ్వు ఆత్మతో ఎందుకు ప్రతి స్థలం మీకు ఇస్తానన్న దేవుడవ ప్రభావ కీర్తనలు రెండు అధ్యాయంలో ప్రభావ నా బలము మీ మీద చూపిస్తానన్న దేవుడవ ప్రభావ అయ్యా అందుకే మిమ్మల్ని ఏర్పరచుకున్నానన్న దేవుడవ తండ్రి దేవా నీ సేవ నువ్వు కానీ ప్రభా ప్రకటన ప్రకటించి కావాలని ప్రభా అయ్యా ప్రకటించే బిడలు మీరు లేవనెత్తండి ప్రభా సేవలో ఉత్సాహంగా ప్రభావ వాళ్ళు సేవ జరిగించ సేవ బలంగా జరిగేలాగా నీకు పెద్ద ఇచ్చేయండి ప్రభావ భ ప్రతి ఒక్కరు కూడా సేవకు వెళ్ళాలా ప్రభా సహాయం చేయండి నాయన ప్రతి ఒక్క ఆటంకాల్ని మీరు తొలగించండి మేమందరం కూడా ఫలించేలాగా సహాయం చేయండి ప్రభా ప్రతి కూడా ప్రభా మా దీపాలు వెలుగుచిండాలా ప్రభా నూనెతో నింపుకోవాలా వేసు ప్రభాని దినం ప్రభా మేము పరిశుద్ధ ఆత్మతో మా దీపాలు వెలిగి చెల్లాలా ప్రభా వరకు ప్రభా మా దీపాలు వెలుగుతుండాలా ప్రభా ప్రతి మేము ఆత్మతో నింపబడాలా నీ కొరకు గొప్ప కార్యాలు జరిగించాలా ప్రభావ మా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా మీ నూనె వాళ్ళకి పోయండి ప్రభావ నీ పరిషత్ ఆత్మని నూనె ప్రభా మేము అనుదినం పొందుకోవాలా నీ కొరకు మేము వెలగాల ప్రభావం దయచేయమని అయ్యా ప్రభా మీరే తండ్రి ప్రభావ నీ ఆత్మతో మమ్మల్ని నింపమని నీ బరమైన హస్తానికి మమ్మల్ని అప్పు చెప్పుకుంటున్నాం మీరే గొప్ప కార్యాలు జరిగించమని ఏసయ్యా పరిశుద్ధి నా మమ్మల్ని ప్రార్థించి వెళ్ళుకుంటున్నాను తండ్రి అమ్మే సిస్టర్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండున గాక ఆమె